మూడు వందల ఇరవై మూడు తెలిసియు తెలియదు తేరిన చిత్తము నలినాక్ష గోవింద నను కావయ్యా ఏకట నినుగొలిచిం ఇతరుల వేడనే వేగపుటాసలం నాలో వెలితిగాకం చికటి చీదర గొనగనే మాకు వంటిం మాన మానదిదేమయ్యా కొంచినీ దాసు అల్పుల వెడబోనే చెంచుణముల నా జాలిగా అంచలం చెరువుకని అడవి బడగనే కంచుకంతుట్టదేమి పామయ్యా మదిలో నీవుండగాను మాయల మాయలపొరళనీ వ్యతకీం తెలియని నా వేదురుగాకం గతియ త్రీవేంకటేశం కరుణిచితి వినను తతి నా తపమునేడు హరిచేరయ్యా